ం శ్రీగురుభ్యో నమ్ హరి ఓ బ్రహ్మానందరమసుఖదం కే gagana ద్వవా గగనసదృశం ekam nityam నిత్యం chalam సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గురు నమామి మో బ్రహ్మాదిభ్య బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో మోరుపప్లవరహిత ప్రజనఘన ప్రత్యగో బ్రహ్మైర్వాహమస్ అహం పదా సదాశివసమాంభరమ్యమా అస్మద్య ప వందేగరు స్వగురుజగరగ పరష్ి గురు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో నమ కన్నుల ప్రక్కల వేలి భ్రూమధ్యమందుదృష్టినిలిపి అందున్నది వెన్నెల లోబయలన్నా కనుమందురెరుకే అది నిలువదోయి తనుతో పొయ్యేదని తెలియుమోయి అన్ని తనువులు వచ్చి ఏగిన ఝషకాక ఉన్నా బయలిది చూచి ఓలక్కెరుకనువిడు అది నిలువదోయీ తనువుతో పోయ్యేదని తెలియు కన్నుల ప్రక్కల వ్రేళ్లి తిన్నగా భ్రూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెల లో బయలన్న కనుమందురు ఎరుకే అది నిలువదోయి తనువుతో పోయేదని తెలియమోయి అన్ని తనువులు వచ్చి ఏగిన జషకాక ఉన్న బయలుది చూచి ఒళక్కెరుకను విడువు అది నిలువదోయి తనువుతో పోయ్యేదని తెలియమోయి ఇది పదవి పదవిభజన మతాల లక్షణం అనేటటువంటి అధ్యాయంలో పంచముద్రల విషయం ఈ కదార్థంలో సూచిస్తున్నారు భూచెరి కేచెరి షణ్ముఖి శాంభవి ఇవి అందరికీ బాగా తెలిసినటువంటి ముద్రలు ఇవి శాస్త్రంలో బాగా విశేషంగా వాడబడేటటువంటి ముద్రలు ఎవరైనా సరే ఈ ముద్రలు ఆధారంగా ప్రాణబంధనం కనుక చేసినట్లయితే అంటే ప్రాణబంధానికి కూడా త్రివిధ బంధాలు ఉన్నాయి మూలబంధం ఓఢ్యాణబంధం జాలంధర ఇవి తెలియాలి ఇవి తెలిసినటువంటి వాళ్ళను యోగి అంటారు అంటే పురాణ మనోబుద్ధులు అనేటటువంటి చిత్త అహంకారాలను కూడా స్వాధీనం చేసుకోగలిగేటటువంటి సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయగలిగేటటువంటి చిత్తశుద్ధిని అందించేటటువంటి యోగ సాధనా మార్గంలో ఈ పంచముద్రలకి అలాగే త్రివిధ బంధాలకి కూడా సముచితమైనటువంటి పాత్ర అయితే ఈ మూడింటిని ఏకకాలంలో వేస్తే అంటే మూలబంధాన్ని ఉడ్యాణ బంధాన్ని జాలంధర బంధాన్ని ఒకేసారి వేస్తే మహాబంధం అని పిలుస్తారు శాంభవీ ముద్రలో ఉండి ఈ మహాబంధ స్థితిలో ఒక యామము పాటు అంటే మూడు గంటల పాటు ఉండగలిగినటువంటి వాడికి ప్రాణాలను ఉత్క్రమింపచేయగలిగే శక్తి లభిస్తుంది లంబికా శివయోగము అని ఒక విధానం ఈ లంబికా శివయోగంలో నాలికను కపాల కుహరంలోకి చొప్పించేటటువంటి పద్ధతులు ఉంటాయి ఇది వాక్శుద్ధిని వాక్సిద్ధిని కలిగిస్తుంది ఇలా చేయాలి అంటే కొన్ని ప్రక్రియలు కూడా అవసరమై ఉంటాయి అవి ఆ యోగ మార్గంలో మాత్రమే చెప్పబడేటటువంటి పద్ధతులు ఇలాంటి యోగ మార్గాలు ఎన్నో భారతీయ సాంప్రదాయంలో సంస్కృతిలో భాగమై ఉన్నాయి అందులో కన్నుల ప్రక్కన వ్రేళ్ళిడి అనేది షణ్ముఖి ఈ షణ్ముఖి ముద్రకి సంబంధించినటువంటి అంశం ఇది అంటే అర్థం ఏమిటంటే రెండు చేతులతో బొటని రెండు చెవులను చూపుడు వేలు మధ్య తో రెండు కళ్ళను ఉంగరపు వేలుతో నాసి రెండు నాసికలను చిటికిన వేలుతో జీవను అంటే నోటిని మూసి ఉంచి అంటే జ్ఞానేంద్రియాలను మొత్తం వేయాలన్నమాట ఒక చర్మం తప్ప वीट मूसी दृष्टि भ्रूमध्य निपधा वेकू प्रति बंधन अटे प्रति मुद्र को महाबंधस्थाई वरकूल ना। इला नाला चक्र बंधम इलाका चाल बंधा अवी सर इन चपदल సరే ఆయా చక్రస్థాయులలో చక్రస్థానాలలో కూడా ప్రాణాని నిలిపి ఉంచి వాటిని ఉత్తేజితం చేయటం కానీ లేక అవసరానికి మించి ఉత్తేజితమై ఉన్నటువంటి వాటిని తగ్గించటం కానీ చేసేటటువంటి ప్రక్రియలు కూడా క్రియాయోగ పద్ధతిగా ఉన్నాయి అయితే శాంభవి పంచముద్రలను పరమ శాంభవి హెచ్చు అన్నింట్లోకి వెళ్ళ చిట్ట చివరిది శాంభవి అంటే పరం తెలియాలి అంటే ఈ శాంభవి ముద్ర తెలిసిన వాడే ఉండాలి ఈ శాంభవి ముద్రలో కళ్ళు అర్ధనిమిలిద నేత్రములై దృష్టి సహస్రార మందు నిలిపి మహాబంధ స్థితిలో జాలంధరోఢ్యాణ బంధములను మూలబంధమును ఏకకాలంలో వేయగలిగిన వాడై ప్రాణాన్ని కంఠగతం కాకుండా నిలిపి ఉంచగలిగిన సి సిద్ధుడెవడైతే ఉంటాడో వాడు కైవల్య మార్గం వైపు ప్రయాణం చేస్తాడు ఇది ఇలాంటి సూచనలన్నీ కూడాను ద్వైత అద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయములన్నింటిలో కూడా ఈ యోగ మార్గం విస్తారంగా వ్యాపకమై ఉంది భక్తి మార్గం యోగ మార్గం కలిసి పనిచేస్తూ ఉంటాయి అందువలనే స్థిర సుఖమాసనం అనేది భక్తి యోగానికి కూడా ముఖ్యమైనటువంటిది సమాజ నిష్టకు కూడా అది ముఖ్యమైనటువంటి ఆసన సిద్ధి కలిగి ఉండాలి ప్రసాద బుద్ధి కలిగి ఉండాలి సౌమనస్యం కలిగి ఉండాలి వీటన్నింటినీ సిద్ధింపజేసేదానికి యోగం అని పేరు కాబట్టి ఈ యోగ మార్గం వ్యవహారంలో కర్మతో చేరితే కర్మయోగమైంది అంతరంలో భక్తితో చేరితే భక్తి యోగమైంది ఔన్నత్యంతో సాక్షిత్వంతో చేరితే జ్ఞానయోగమైనది సాక్షికి అతీతాన్ని ప్రతిపాదిస్తున్నాం ప్రతిపాదిస్తే అమనస్కమైనవి ఆ అమనస్క స్థితిలో సర్వసాక్షి అయ్యాడు సాక్షి అతీతం ఈ సాక్షి అతీతం అనకే తురియమని పేరు ఇక్కడి నుంచి తురియాతీతాన్ని ప్రతిపాదించాం సాక్షిరహితం అచలానికి రాజయోగం అనే పేరు రావడానికి ఉద్దేశం కూడా ఇదే ఆనస్కయోగం అని కూడా దీనికి ఒక పేరు అయితే కింది స్థాయికి సంబంధించినటువంటి వాటిని ఈ నిజ విధానంలో నేర్పరు అంటే ఈ పంచముద్రలతో ధ్యానం చేసే పద్ధతులను కానీ ప్రాణాయామం చేసే పద్ధతులను కానీ లేక నామస్మరణకు సంబంధించిన ఆణవీ దీక్షకు సంబంధించిన బోధలు కానీ కామ్యక కర్మలకు నిష్కామ కర్మకు సంబంధించినటువంటివి ఏవి బోధించరు కేవలం నైష్కర్మ్య సిద్ధి ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయం అయినటువంటి వాడు దీనికి అధికారులు కాబట్టి ఉన్నది బ్రహ్మమే అని ఉండగలిగినటువంటి నిర్ణయాత్మక జ్ఞానం వస్తునిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి పూర్ణబోధను బోధించి పరమును పరాత్పరమును సూచించేటటువంటి పద్ధతి ఈ నిజ విధానంలో పూర్ణబోధ పద్ధతిగా ఉంది అయితే కృష్ణ మార్గము శుక్ల మార్గము అనే పేరిట మతాల రూపంలో సమ్మతాన్ని అనుసరించి కర్మ భక్తి జ్ఞాన మార్గములుగా బోధించబడేటటువంటి మార్గములన్నింటిలోనూ ఈ పంచముద్రలకు యోగానికి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఫలితాలు కూడా ఉన్నాయి ఒక రకంగా రాజయోగానికి నిర్వచనం ఏం చెప్తామంటే శాంభవిని దాటి మహాబంధమును ఏకకాలంలో వేయగలిగి ఉండి అమనస్కస్థితి అందు మనసును నిలిపి ఉంచి పరమును లక్షించినటువంటి రాజయోగ సిద్ధుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఈ అచలాన్ని ఈ బయలును తెలుసుకోగలిగేటటువంటి అధికారత్వం వస్తుంది తే ఉన్మని మనోన్మని అవస్థలను అనుభూతి చెందినటువంటి సిద్ధుడు ఎవడైతే ఉంటాడో జ్ఞాని ఎవరైతే ఉంటాడో అతనికి ఈ పూర్ణ బోధన తెలుసుకోగలిగేటటువంటి వస్తుంది ఇది ఒక పద్ధతిగా చెప్పే ఈ కందార్థంలో కన్నుల ప్రకలడి తిన్నగా బ్రూమ్య మందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెల ఇక్కడ దాకా చూడాలట పౌర్ణమి నాటి వెన్నెల దర్శింపబడుతుంది ఆ పౌర్ణమి నాటి వెన్నెల ఎక్కడో ఉండదు నీ లోపలే అట్లాగే జగచ్చక్షువైనటువంటి ఆదిత్య స్థితి కూడా అంతరమనే దర్శనం అవుతుంది అయితే ముందు దర్శనం అయ్యేది పొన్నమి నాటి వెన్నెల ఈ వెన్నెల కనపడటం చాలా అవసరం అంటుంది యోగ మార్గం ఎందుకంటే షోడశ కళాప్రపూర్ణమైనటువంటి వాడు భగవంతుడు అలాగే పొన్నమి నాటి వెన్నెలకు కూడా షోడశకళలతో విరాజిల్లుతుంది అటువంటి షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి పౌర్ణమి నాటి వెన్నెలను దర్శించడం యోగికి చాలా అవసరం చంద్రునికి అమృతకిరణుడు అని నామం అంటే అర్థం ఏంటంటే భూమిపైన ఉన్నటువంటి ఔషధాలు ఔషధులన్నీ కూడా చంద్రకిరణాల చేత పోషించబడతాయి వాటిలోకి ఆ వ్యాధులను తగ్గింపజేయగలిగేటటువంటి శక్తి ఈ రాత్రి కాలంలో చంద్రకిరణ స్పర్శ చేత అవి బాగా వృద్ధి చెందుతాయి వాటిలో అమృతకిరణ తత్వం పెరుగుతుంది అనమాట కొన్ని మొక్కలు రాత్రిపూట కూడా కిరణజన్య సంయోజక క్రియను చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి ఇది విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది ఆయుర్వేద శాస్త్రం వీటి మీద బాగా పరిశోధన చేసింది మృత్యుకాలం ఆసన్నమై ఒకవేళ ఏదైనా వ్యాధి వలన కానీ అంటే సంధికాలంలో కూడా ఆయుర్దాయం మిగిలి ఉంటే వెనక్కి తిప్పడానికి ఏదైనా ఔషధాలు వాడాల్సి వస్తే అప్పుడు ఈ రాత్రి కాలంలో కిరణజన్య సంయోగక్రియజేసేటటువంటి అమృత రసాస్వాదన చేసినటువంటి ఔషధాలను ఎస్తారు రామాయణంలో దీనికి మనకు ఉదాహరణ సంజీవనీ విద్య అనేది అందులో అంతర్భూతమైనది ఐదు మూలికలను కలిపి సంజీవనీ విద్య అంటారు ఇది రామాయణంలో ఉంటుంది సుందరాకాండ తర్వాత యుద్ధకాండ వస్తుంది ఆ యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్చిలినప్పుడు సుశేషణుడు అనేటటువంటి వైద్యుడు వింధ్య పర్వతాలలో ఉన్నటువంటి వైద్యుడు వానరసేనతో పాటు శ్రీరాముని అనుసరించి లంకా నగరానికి చేరతారు అక్కడ లక్ష్మణుని యొక్క మూర్ఛను తొలగింపజేయడానికి సంజీవిని అనే మూలిక కావాలి అది హిమాలయాల్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ మహేంద్రగిరిని ఎత్తుకురామంటాడు తీసుకుని రావాల్సిన అవసరం ఎప్పుడు మూలికెళ్దామంటే ఆంజనేయుడు పైగా నియమం ఏం పెడతాడంటే సూర్యోదయాత్ పూర్వం తెమ్మంటాడు సూర్యోదయాత్ పూర్వం నేను వాటిని ఎట్లా వెళ్ళదలుసుకోగలుగుతానంటాడు ఎవరైనా వెలుగులో అయితే మూలికలను గుర్తుపట్టగలుగుతాం కానీ చెట్లని చీకటంటా గుర్తుపడతామంటాడు చీకటా గుర్తుపడతామంటే అవి చంద్రకిరణ స్పర్శకి మణుల మెరుస్తూ ఉంటాయి అని ఒక సూచన చెప్తాడు అలాగే కొన్ని మొక్కలు చీకట్లో కలిసిపోవు చంద్రకిరణ స్పర్శకు ప్రతిబింబిస్తాయి ఆ ప్రతిబింబ ప్రకాశం వాటి నుంచి వెలువడుతూ ఉంటుంది మణులవలే మెరుస్తూ ఉంటాయి అలాంటి మొక్కలను పోషించేటటువంటి శక్తి చంద్రకిరణాలకు ఉంది చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు సరే ఇదంతా ఒక భాగం ఈ యోగ ద్వారా ఎవరైతే ఈ పూర్ణచంద్ర దర్శనాన్ని పొందుతారో వాళ్ళకి దృష్టి భ్రూమధ్యం నుంచి సహస్రారానికి చేరుతుంది ద్వాదశాంతమని ఉన్మని మనోన్మని అవస్థలకు సంబంధించి అనుభూతికి సంబంధించి యోగ తారావళిలో ఆదిశంకరులు ప్రబోధించిన విధంగా భ్రూమధ్యం నుంచి బ్రహ్మరంధ్రం మధ్యలో పన్నెండు అంగుళాల దూరం ఉంటుంది బ్రహ్మరంధ్ర స్థానానికి ద్వాదశాంతమని పేరు ఈ పన్నెండు అంగుళాలు కూడా అంతఃసాక్షి అంతరాత్మ చైతన్యం తన మూలాన్ని తాను గుర్తిరిగే పద్ధతిగా భ్రూమధ్యస్థానం నుంచి సహజంగా అది బ్రహ్మరంధ్రస్థానానికి చేరాలి అలా ఎవరికైతే చేరుతుందో వారు పునరావృత్తి రహిత మార్గంలో ప్రయాణం చేస్తారు ఇప్పుడు చాలామంది యోగి యోగులందరికీ యోగం బోధించే వాళ్ళు కూడా సహస్రార స్థానము బ్రహ్మరంధ్ర స్థానము పటాల రూపంలో నిర్దేశం పొంది సహస్రారానికి చేరింది బ్రహ్మరంధ్రానికి చేరింది అని అనుకుంటూ ఉంటా ఈ చేరటం లాభం లేదు ఇది ఫలించదు ఇది ప్రయత్తి నుంచి పద్ధతి ఈ ప్రయత్నించి నిలబెట్టే పద్ధతిలో కొన్ని నిమిషాల మనిషి ఉండలేదు అదే యోగ సిద్ధి కలిగినటువంటి వాళ్ళు జ్ఞానసిద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే యోగంతో పాటు జ్ఞానం కూడా ఉండాలి అంటే దృష్టిని భ్రూమధ్యంలో ఎంతకాలం నిలిపి ఉంచాలయ్యా అంటే మూడవస్థలకు సాక్షిత్వం వచ్చేంత వరకు దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి అలా ఉండగలిగినటువంటి సామర్థ్యం వచ్చిన తర్వాత అప్పుడు ఈ పూర్ణచంద్ర దర్శనం ప్రారంభమవుతుంది అలా ప్రారంభమై నిద్రలో ఉన్న చీకటి తప్పుకుంటుంది తప్పుకొని ప్రకాశం మాత్రమే ఉంటుంది నిద్రలో అప్పుడు కళ కూడా ఉండదు ఇక కళలో కూడా అంతా ప్రకాశమే ఉంటుంది గాఢ నిద్రలో కూడా అంతా ప్రకాశమే ఉంటుంది కాబట్టి ఆ పూర్ణచంద్ర దర్శనానికి ఎరుక అని పేరు ఇది ఈ దర్శనం ద్వారా సహజంగా తనకు తానే సద్గురు కృప చేత లేవనెత్త పడతాడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మార్జాల కిషోర న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ ఈ స్థితి వచ్చేంత వరకు మార్జాల కిషోర న్యాయం వీలు కాదు ఇలా వచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి నేను ద్వాదశాంతానికి చేర్చడానికి పన్నెండు సంవత్సరాలు పట్టవచ్చు లేదంటే ముప్పై ఆరు సంవత్సరాలు పట్టవచ్చు లేదంటే మూడు జన్మలు పట్టవచ్చు కానీ తప్పక చేరతాడు ఇలా జాగ్రత్తగా ఇది సమిష్టి భాగం అనమాట ఇక్కడి నుంచి వ్యష్టి భాగం ఉండదు కాబట్టి వ్యష్టికి సంబంధించిన ఆగామి కర్మ కానీ ప్రారంభ కర్మ విశేషం కానీ లేదంటే సంచిత రాశి కానీ ఇవన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతాయి ఎవరికైతే ఈ పూర్ణచంద్ర దర్శనం జరిగిన తర్వాత నుంచి అతనిలో అనేక రకాల సిద్ధులు అతనితో అతని సంకల్పంతో పని లేకుండా పనిచేస్తాయి అతనేమి తలంచడు అతనేమి అనుకోడు అతనేమి శక్తిని వినియోగించడు కానీ ప్రకృతి వరదానంగా అతనిలో పనిచేస్తే కాబట్టి ఈ పూర్ణచంద్ర దర్శనం కలిగినటువంటి సిద్ధులతో అది యోగ సిద్ధులైనా జ్ఞాన సిద్ధులైనా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటి నియమం భారతీయ సాంప్రదాయంలో ఉంది ఎవరికైతే దృష్టి భ్రూమధ్యస్థానం నుంచి ద్వాదశాంతానికి చేరిందో బ్రహ్మరంధ్రస్థానంలో నిలకడ కలిగి ఉన్నాడు మూడవస్థలలోను సహజమై ఉన్నాడు ఉన్వని మనోన్మని అవస్థలలో జ్ఞానోన్మత్తత కలిగి సహజ సహజమై ఉన్నాడు అటువంటి వాడికి బయలుదర్శనం సాధ్యం అవుతుంది కాబట్టి దృష్టిని భురుమధ్యంలో నిలిపి ఉంచి పూర్ణచంద్ర దర్శనం కలిగినంత మాత్రమున నీకు బయలు దర్శనం కాదు అని స్పష్టంగా ఈ కదార్థంలో ఈ మెలికని విడదీసి చెప్తున్నారు అందున్నది వెన్నెలా కనుమందు ఎరుకే ఆది నిలువదోయీ తనువుతో పొయ్యేదనీ తెలియుమోయీ ఇక్కడ వరకు ఎస్టే అందుకనే భ్రూమధ్య స్థానంలోని అధిష్టానానికి జీవుడు అని పేరు హంక్షం జీవుడు ఈ ఈ హంక్షం అనే ద్విబీజముల మధ్య హంస అన్నం హంక్షం అన్న రెండో ఒకటి ఆ ఆజ్ఞాచక్రస్థానంలో ఉన్నటువంటి అధిష్టానానికి జీవుడని పేరు ఇది బాహ్య ఈడా పెంగళా సుషున్న అంతరీడా పెంగళా సుషున్నకి కూటమి స్థానం అంటే జంక్షన్ ఇక్కడ అది ఆ మిగిలిన చక్రాలన్నీనేమో అంతరీడా పింగళా సుషున్నలో ఉంటాయి ఇదొక్కటే ఆ కూటమి స్థానం కాబట్టి బాహ్యంలోను అంతరంలోను రెండింటిలోనూ పనిచేస్తుంది బ్రూ మధ్యస్థానం కాబట్టి ఆ అంత మాత్రం చేతనే నీకు బయలు దర్శనం అవుతుంది అని చెప్పే విధానం సరి కాదు అది నిలువదోయి తనువుతో పోయేదని తెలియుమోయి కాబట్టి వ్యష్టిగా ఉన్నంత మాత్రాన వ్యష్టి సాక్షి అయినంత మాత్రాన సరిపోదు సర్వసాక్షిని తెలిసి సర్వసాక్షి లేనిదైనటువంటి బయలును దర్శించిన వారు ఎవరైతే ఉంటారో వ్యోమమును దర్శించిన వారు ఉంటారో అక్కడి దాకా చేరిన వాళ్ళే పునరావృత్తి రహితం జనన మరణములు లేనివారు అన్ని తనువులు వచ్చి ఏగిన ఝకాక అన్ని ధనువులు వచ్చి అంటే అర్థం ఏమిటంటే చాలామంది మూలాధారం నుంచి చక్రం మధ్యలో ఉన్నటువంటి ప్రయాణం అంతా కూడా అంతర్ముఖ ప్రయాణంగా చెబుతూ కానీ ఈ అంతర్ముఖ ప్రయాణం అంతా కూడా వ్యష్టికి సంబంధించింది అయితే ఈ వ్యష్టి ఆజ్ఞాచక్రస్థానం నుంచి తాను లేని స్థితిలో సహస్రారం దాకా చేరి మరల సహస్రం నుంచి మూలాధారానికి కిందకు దిగి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రారంభవశాత్తు అయితే ఆ ప్రారంభం దైవీ ప్రణాళికను అనుసరించి వినియోగించబడుతుంది అంటే అతను చేసేటటువంటి ప్రతి పని లోక కళ్యాణ కారకం అయిపోతుంది అతనే ప్రయత్నించి సంకల్పించడు కానీ అతను ప్రారంభవశాత్తు చేసిన ఏ పనైనా సరే అది లోక కళ్యాణమే అవుతుంది కాబట్టి అలా దిగి వస్తాడు మళ్ళా మొదట్లో కూడా చెప్పాను ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్య అన్న పైనుంచి కిందకు దిగొచ్చి మరల ఆ జ్ఞానంతో పైకి వెళ్ళాలి స్వయంగా కాబట్టి ఏ సాధన నాకు చేత కాదనేవాడు కాదు ఏ సాధన నాకు అవసరం లేదనేవాడు కాబట్టి అన్ని సాధనలు చేయగలిగి ఉండి చేసి సిద్ధుడై సిద్ధస్థితిని పోగొట్టుకునేటటువంటి పనిలో ఉన్నాడు బద్ధస్థితిని పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు నిజానికి తనను తాను పోగొట్టుకునే మార్గంలో ఉన్నాడు తనను తాను తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి తానెవరో నిర్ణయించడానికి ఉపయోగపడ్డాయి తను తాను ఎరిగి తనను తాను పోగొట్టుకొనిటయ్యే రాజమార్గం ఆ రీతిగా అన్ని తనులు వచ్చి విశ్వ తైజస ప్రాంగ ప్రత్యేగాత్మలు విరాట్ హరణ్యగర్భ గర్భ అవ్యాకృత పరమాత్మలు ఈ ఎనిమిదికి తనువులని పేరు అష్టతనువులు ఇది అష్టతను నిర్ణయం అని వేదాంత పంచవింశతిలో ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం నిర్ణయం ఉంటుంది ఈ అష్టతను నిర్ణయాన్ని లక్షణ రీత్యా నిర్ణయించబడాలి అలా నిర్ణయించబడాలి అంటే భ్రూమధ్యంలో దర్శనమైనటువంటి పూర్ణచంద్ర దర్శనం సహస్రంలో దర్శనమైనటువంటి ఆదిత్య దర్శనం బ్రహ్మరంధ్రస్థానంలో దర్శనమయ్యేటటువంటి చిదగ్ని దర్శనం ఈ మూడిటికి మండలత్రయములని పేరు బయలు మండలత్రయాతీతం మండలత్రయ రహితం విశ్వములో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాలు కూడా అగ్నిమండలం సూర్యమండలం చంద్రమండలం సోమ సూర్యాగ్ని మండలములు అంటారు అన్నమాట ఈ మండలత్రయముల చేతనే ఏ బ్రహ్మాండమైనా పోషించబడుతోంది నిలుపబడుతోంది తెప్పబడుతోంది కాబట్టి అనంత విశ్వంలో ఉన్నటువంటి కోటానుకోట్ల బ్రహ్మాండములన్నీ ఈ మండలత్రయముల చేతనే ఉన్నవి కాబట్టి ఈ మండలత్రయములు ఎరిగేటటువంటి దానికి అఖండ ఎరుక అని పేరు కాబట్టి భ్రూమధ్యస్థానం నుంచి బ్రహ్మరంధ్ర స్థానం వరకు సాక్షిత్వ స్థితిలో చేరటానికి సర్వసాక్షిత్వం అని పేరు దానికి అఖండ ఎరుక అని పేరు అప్పుడు తెలుస్తుంది పిండము పిండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము ఈ నాలుగింటి చేరిగా కూడా అఖండంబౌ ఎరుగజరాయన్న అన్న కదార్థం అనుభూతిగా అప్పుడు తెలుస్తుంది నిర్ణయంగా అప్పుడు తెలుస్తుంది ఇక ఇలా తెలిసిన తర్వాత బ్రహ్మరంధ్రస్థానంలో నిలకడచింది అక్కడుండి అనంత విశ్వము లేనటువంటి బయలును అష్టతను నిర్ణయాన్ని నిరసించేటటువంటి పద్ధతిగా మహావాక్య నిర్ణయ చతుర్విధ ముక్తిని నిరసించే పద్ధతిగా చైతన్యాన్ని నిరసించే పద్ధతిగా జ్ఞానాజ్ఞాన విరహిత పద్ధతిగా ద్వైతాద్వైత రహిత పద్ధతిగా పరమును మాత్రమే నిర్ణయించేటటువంటి పద్ధతిగా పరాత్ పర అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి పద్ధతిగా పరిణామం ఉంటుంది అందువలనే యోగ మార్గంలో బ్రహ్మరంధ్రస్థానం నుంచి ప్రాణాలను ఉత్క్రమణం చేసిన వాడు ముక్తుడు అటు అటువంటి వాడి శరీరాన్ని భూసమాధి చెయ్యాలి అనేటటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది యోగ సిద్ధుడైన జ్ఞానసిద్ధుడైన సరే తరువాత కాలంలో వాటికి ఈ రకమైన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ చెలవల పలవలు అనేకం వాటికి చేర్చారు అది వేరే విషయం దానికి ఏదో కపాల మోక్షమని ఆ బ్రహ్మరంధ్రస్థానంలో ఆ ఎముకలు మెత్తబడి అక్కడి నుంచి ఏదో చీలిక ఏర్పడి రక్తం చిమ్ముతుందని ఇలా ఏవేవో ఒకవేళ అలా జరగకపోతే దానిని ఏదో నారికేళ్ళ ఫలం ద్వారా చేయాలని ఇలాంటి లక్షణాలన్నీ వైపరీత్యం కార్మిక మార్గంలో కర్మయోగులందరూ ఇలా తీసుకున్నారు సరే ఇది జ్ఞానయోగ పద్ధతికి అవతల విషయం చెప్తున్నాం ఇప్పుడు అంటే మానవుడికి రెండు హృదయాలు ఉన్నాయి ఒకటిది మాంసపిండముతో కూడినటువంటి హృదయం రెండు ఆధ్యాత్మిక హృదయం ఈ ఆధ్యాత్మిక హృదయం నుంచి ఆ బ్రహ్మరంధ్రస్థానానికి ఒక రేఖామాత్రపు స్పర్శ ఉన్నది అని భగవాన్ రమణులు బోధించారు ఆ బ్రహ్మరంధ్రస్థానంలో అష్టదళములు ఉన్నాయి ఎనిమిది దళములతో కూడిన అష్టదళ పద్మం ఉన్నది భారతీయ సాంప్రదాయంలో ఏదైనా ఒక పూజ చేయాలి అంటే లేక యజ్ఞం చేయాలి అంటే అష్టదళ పద్మాన్ని లిఖించాలి బియ్యపు పిండితో పసుపుతో కుంకుమతో యజ్ఞకుండంలో కానీ లేక హోమకుండ హోమ హోమకొండంలో కానీ లేక ఆరాధన చేసేటటువంటి పూజామందిరంలో కానీ ఈ అష్టదళ పద్మాన్ని లిఖించాలి ఈ అష్టదళ పద్మం బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంది ఇక్కడకు చేరినటువంటి వాడికి అష్టతన నిర్ణయం తెలుస్తుంది దీని మధ్యలో ఒక కర్ణిక ఉన్నది ప్రతి పద్మానికి మధ్యలో ఒక దుద్దు ఉంటుంది కదా అటు అలాగే ఇక్కడ కూడా అలాంటి దుద్దు మధ్యస్థానంలో కర్ణికామధ్య మధ్యమందు అంటుంది అంటే హంసతత్వ కదార్థధరువులను కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఈ ఈశ్వరహంసన్నీ కూడా ఈ అష్టదళ పద్మస్థానం నుంచి ప్రారంభమై సహస్రార మందు వ్యాపకమై భ్రూమధ్యస్థానానికి వచ్చేటప్పటికీ అంతరిడా పింగళా సుషున్నలలోకి దిగి వస్తుంది అలాగే బ్రహ్మరంధ్ర స్థానం నుంచి సరాసరి అంతరేడా పింగళా సుషున్నలకు కూడా కనెక్షన్ ఉంది అంటే వెనుపాము ద్వారా పైకి వెళ్ళినటువంటి అంతరిడా పింగళా నాడులు మెడుల ద్వారా చిన్న మెదడుకి అనుసంధానమయ్యేటటువంటి ముచ్చిలి అనేటటువంటి స్థానం వద్ద ఈ బ్రహ్మరంధ్ర స్థానాన్ని ఈ భూమా స్థానాన్ని నిర్దేశించబడి చెప్తూ ఉంటారు ఇక్కడ ఎవరికైతే మూడవస్థలలోనూ సహజంగా దృష్టి నిలబడి ఉండి కిందకు దిగి రావలసినటువంటి అవసరం లేనటువంటి వాళ్ళు ఉంటారో అంటే బాహ్య స్పృహ సామాన్యంగా ఉంటుంది చాలా విశేషమైన అవసరం లేదు విశేషమైన కార్యాలు ఏమి చేయడు ఇదే అన్నిటికంటే పెద్ద విశేషమైన కార్యం మానవుడు ఈ స్థితికి చేరడమే అత్యంత విశేషమైనటువంటిది అంటారు శంకర భగవత్పాడు అలా చేరినటువంటి వాళ్ళు ఈశ్వర హంసను వెనుకకు విరమింపచేయగలిగే సమర్థులై ఉంటారు అంటే సహస్రాలంలో హంస చలనం కలిగినప్పుడు ఆయా ఇంద్రియ చలనాలు కలుగుతున్నాయి ఆయా నర్వు సెంటర్స్ ఉత్తేజితం అవుతున్నాయి నిజానికి ఇంద్రియాలు ఇంద్రియాలంటే కింద దేహంలో ఉన్నటువంటి వాటికి ఇంద్రియాలని అందరూ ఉంటారు నిజానికి వీటన్నిటికీ సంబంధించినటువంటి నాడీ కేంద్రాలు మెదడులో ఉన్నాయి అవి పని చేయకపోతే ఈ ఇంద్రియాలు ఉన్నా నిరుపయోగమే నిష్ప్రయోజనమే కాబట్టి ఇవన్నీ బయటివన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ చెప్పుకుంటామే కింద చెప్పుకునే అవయవాలు అన్నింటికీ ఆధారం ఆ పైన ఉన్న నాడీ కేంద్రాలు అక్కడ గనక హంసప్రసారం గనక లేకపోతే విద్యుదయస్కాంత శక్తి రూపంలో ఉంది అక్కడ ఆ ప్రధానమైనటువంటి నాడీ వ్యవస్థ కేంద్రనాడీ వ్యవస్థ అంటారు దీన్ని ఈ కేంద్ర నాడీ వ్యవస్థ గనక ఆ విద్యుదయస్కాంత చలనాన్ని గనక ఇవ్వకపోతే ఈ నాడీ కేంద్రాలు పనిచేయవు ఇది విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది కాబట్టి ఈ భూమా స్థానం నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేస్తుంటుంది అందువలనే ఎవ్వరినీ చిన్న మెదడుకు పైభాగంలో కొట్టకూడదు అంటారు కొడితే కేంద్ర నాడీ వ్యవస్థకు దెబ్బతగుతుంది అప్పుడు మృత్యువాసనం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్మాణం చేయడం జరిగింది ఈ కేంద్ర నాడీ ఆధారభూతమైనది అష్టదళ ई अष्ट पद्मन मध्य कर्णिका मध्य सूक्ष्म तटिल्लता मेरपुवंट स्थान तस्मध्ये महानग्निश्वार्चि मुख सौग्रभुग्विभन्षंहार जरक ईर्ध शाय తిర్య ఊర్ధ్వ అధహ శాయి రశ్యస్తందేహమాపాదతలమస్తక ఇతనికి తెలుస్తుందట ఆపాదతలమస్తక ఆ విరాట్ పురుషుడు ఉన్నాడే ఆ నక్షత్రపురుషుడు త్రివిక్రముడైనటువంటి విరాట్ పురుషుడు అనంత విశ్వాన్ని ఎట్లా అయితే ఆక్రమించి జ్యోతిర్మండలము నా నభోమండలం ఆ జ్యోతిర్మండలం అంతా ఉన్నటువంటి విరాట్ పురుషుడు ఎవడైతే ఉన్నాడో అట్టి విరాట్ పురుషుని యొక్క పాదములుగా ఈ భూమి ఉన్నదా అతని యొక్క నాభిగా భువర్లోకం ఉన్నది అతని యొక్క భ్రూ మధ్యస్థానంగా సువర్లోకం ఉన్నది ఇది భూలోకం భువర్లోకం సువర్లోకం అతని యొక్క ధీశత్తి చేత ఈ అనంత విశ్వము వ్యాపకమై ఉన్నది అతడే మహర్షులు ఎదిగినటువంటి పరమాత్మ పురుషోత్తముడు అందుకని సూర్యచంద్రాగ్నులు ప్రకాశించినటువంటి నా స్థానము పరమపదమై ఉన్నది అని భగవద్గీతలో సూచనగా ఉంటుంది ఈ సూర్యచంద్రాగ్నులు అనేటువంటి మండలత్రయాలు యొక్క ప్రకాశానికి అవతల అది పరం అందుకని పురుషోత్తముడు అన్నా సరే ఇక్కడ దాకా తెలిసిన తర్వాత ఇది తెలిస్తే అఖండ ఎరుక యొక్క నిర్ణయం తెలిసింది ఇక్కడి నుంచి తెలియాల్సింది సంకల్పం సంకల్పాతీతం శూన్యం శూన్యాతీతం కాలము కాలాతీతం ఈ రీతిగా గనక ఎవరైతే మార్జాల కిషోర న్యాయంతో అభేద సిద్ధితో మార్జాల కిషోర న్యాయం భూమాకి చేరడంతో అయిపోతుంది ఇక ఇక అక్కడ పరిణామం వీలు కాదు దేశికులతో అభేద సిద్ధిని పొందాలి ఆ అభేద స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తరిస్తారు ఈ మార్గంలో అలా సాంఖ్యతారక మనస్క పద్ధతిగా ఈశ్వర పంచీకరణం అభేద సిద్ధితో ఆ బయలు దర్శనం అమనస్క స్థితిలో కాలాతీతులై అఖండ ఎరుక రహితపడటం లేనిదవటం అనేటటువంటి పద్ధతిగా నిర్ణయం చేయబడుతుంది వీటన్నింటినీ కలిపి ఒక్క సూచనతో అన్నితనువులు వచ్చి ఏగిన ఝష కాకగున్నా బయలిది అక్కడి నుంచి ప్రారంభమైందట అనంత విశ్వం యొక్క ప్రాదుర్భావం అయి వ్యాపకమై బ్రహ్మాండమై భూలోక భూవర్లోక సువర్లోకములై భూలోకమందలి వ్యాపకమై పునః పునరావృత్తి కలిగినటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అయి మానవుడై తనను తాను ఇరిగేటటువంటి పద్ధతిగా పునరావృత్తి రహిత శాశ్వత పదమును పరమ పదమును ఇరిగేటటువంటి తెలుసుకునేటటువంటి నిర్ణయించేటటువంటి ధీ శక్తి చైతన్య స్థితిని నిర్ణయింపచేసుకుని తాన్నే లేనటువంటి పద్ధతిగా తనను తాను పోగొట్టుకునే పద్ధతిగా బయలను దర్శించి తానే లేకపోను అనేటటువంటి సూచనని ఝష కాక ఉన్నా ఝష అంటే లేనిది దానికే అర్థం లేదు వాక్కు లేదు అర్థము లేదు శబ్దము లేదు నిశ్శబ్దము ఎవరైతే పరం తెలిసారో వారు నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యత అంతకంటే ముందు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ సహస్రార స్థానంలో ఉన్నవాళ్ళు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వాళ్ళు నాలుగు మహావాక్యాలతో కూడినటువంటి చతుర్విధ ముక్తులను జీవన్ముక్త స్థితి వరకు పొందినవారు అంతకంటే కిందకి భూమధ్యస్థానం ఇక్కడి వరకు వస్తే గుణాతీతుడు పంచకోశ వ్యతిరిక్తుడు శరీరత్రయ విలక్షణుడు దేహత్రయ విలక్షణుడు అవస్థాత్రయ సాక్షి భూమా దగ్గర దాటాడు బయలు స్థిరిగి చేరాడు అప్పుడు ఎరుక విడిచాడు ఇప్పుడు అష్టధనులు నిరసించబడ్డాయి షోడశావస్థలో నిరసించబడ్డాయి చూచి బయలును చూచి ఒళ్ళక్కరుకను విడువు అది నిలువదోయీ అలా ఎవరైతే చూచారో వాళ్ళు ఎరుకను రహితపరిచినటువంటి వారు ఎరుకను విడచినటువంటి వారు నిలువదోయీ తనువుతో పోయేదని తెలియుమో అక్కడి నుంచి మూలాధారం వరకు ఏదైతే చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా తనువుతో పోతున్నాయి కదా అది ఈతనువే కావచ్చు అష్టతనువులలో ఏతనువైనా కావచ్చు దశవిధ ప్రళయాలలో ఏదో ఒక ప్రళయంలో అవి పోతాయి ఏదో ఒక సృష్టిలో అవి సృష్టింపబడ్డాయి ఏదో ఒక వ్యవహారంలో ఆ ప్రపంచం ఆ లోకం దీనికి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది ఆ లోకంబగు పెంజీకటి ఏకాతిని వానిని ఆత్మ ఆత్మభవుని ఈశ్వరుని అని పోతనగారు తన భాగవత పద్యంలో భంగా చెప్పారు కాబట్టి విరాట్ పురుషుడికి పాదముల నుంచి మూర్ధని వరకు పద్నాలుగు లోకాలు అతల వితల సుతల తలా తల రసతల పాతాళ అనేవి అధో లోకములు భూలోక భువర్లోక సువర్లోక సత్యలోక జనోలోక తపోలోక మహర్లోకములు ఇవి ఊర్ధ్వలోకములు ఇలా అవి ఏడు ఇవి ఏడు ఇవి విరాట్ పురుషుని యొక్క శరీరం కాబట్టి విరాట్ పురుషుడు విశ్వరూపుడు జ్యోతిర్మండలం ఇంతింతయి బోటుంతై నభోవీధిపైనంతయి తోయజరాగ్రము పైనంతయి ఇట్లా వామనమూర్తి అనంత విశ్వాన్ని ఆక్రమించినటువంటి పద్యం ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అది దర్శనంతో చెప్పినటువంటి పద్యం చెవి మత్కంకణమై ఆదిత్యుణ్ణి ప్రమాణంగా స్వీకరించాడు అందులో గొప్ప సూచనలు ఉన్నాయండి ఎలా ఉన్నాడయ్యా అంటే ఇనే ఎదుగుతూ ఉంటే ఆదిత్యుడు తగ్గిపోతున్నాడట మొట్టమొదట తల మీద కిరీటంగా ఉన్నాడట మెల్లగా కిందకి దిగాడట బురుకుటిలో మణిగా ప్రకాశించాడట ఇంకా కొద్దిగా కిందకి దిగాడట కర్ణకండలములుగా ప్రకాశించాడట ఇంకా దిగాడట కంఠాభరణంగా మెరిశాడట ఇంకా దిగాడట హృదయస్థానంలో నూపురం వడ్డాణం కిందకి దిగాడు ఇంకా కిందకి పాదపీఠమై అంటాడు ఆదిత్య మండలం ఆ త్రివిక్రముడికి పాదపీఠమైంది ఇది జ్ఞానయోగి పరిణమించవలసిన పద్ధతి సూర్యమే సూర్యుడు అనేటటువంటి జగచ్చక్షుస్థానమే తాననేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే పొందారు వాళ్ళు జ్ఞానులు ఆ జగచ్చు స్థానము పాదపీఠం అవుతుంది పురుషోత్తమ స్థితికి వెళ్ళేటప్పటికి అలా విరాట్ పురుష స్థితి తన్మయత్వం చెంది ఉంటాడు ఆ విరాట్ హిరణ్య అవ్యాకృత పరమాత్మ స్థితులు ఆయన ఎందు ఓతప్రోతముగా పడుగు పేకగా ఒక వస్త్రం ఎట్లా అయితే అల్లబడుతుందో అట్లా ఈ నాలుగు బ్రహ్మాండ సాక్షి విశ్వసాక్షి నిన్నే చెప్పాను అచల పరిపూర్ణం నిజ విధానానికి వచ్చేటప్పటికి బ్రహ్మాండం అంటే విశ్వం పిండాండం అంటే బ్రహ్మం కాబట్టి పురుషోత్తముడు కూటస్థుడు అంటే ఇక్కడ పురుషోత్తముడు ఇక్కడ జ్ఞాత అంటే బ్రహ్మం ఈ పద్ధతిగా ఈ నిజ ప్రబోధ అలా వేదాంత పంచవింశతి చెప్పింది అలా శివరామ దీక్ష అని చెప్పింది అలా ఆ నిర్ణయం తెలిసిన వాడెవడో ఆ దర్శనం కలిగిన వాడెవడో ఒక్కొక్క పడుగు పేక దారాన్ని గనక తీసేస్తే ఏమైందట ఇప్పుడు ఆ వస్త్రానికి ఆకారం లేకుండా పోయి అట్లాగే విరాట్ పురుష హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు అనేటటువంటి నాలుగు స్థితులు పడుగు పేకగా అల్లుకుని వస్త్రమైంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించి వేస్తే బయలు అనేది సంజ్ఞారూపకమైన సూచన యథార్థంగా అలా ఉందని కానీ ఈ జ్ఞానమార్గ సిద్ధుడికి యోగ మార్గ సిద్ధుడికి ఉన్మని మనోన్మని అవస్థల యొక్క అనుభూతి నిర్ణయం ఉన్నటువంటి వారికి వస్తునిశ్చయ జ్ఞానం ఉన్నటువంటి వారికి విచారణా మార్గంతో ఎవరైతే భ్రూమధ్యస్థానం వరకు వచ్చినటువంటి వారికి సద్గురు కృప లభించినటువంటి వారికి ఈశ్వరానుగ్రహం లభించిన వారికి ఈ భృకుటి మధ్యస్థానం నుంచి బ్రహ్మరంధ్రస్థానం వరకు చేర్చబడటమే సద్గురు కృప చాలామంది ఈ సద్గురు కృపకి అధికారులైన వారు అర్హులైనవారు పాత్రులైన వారు భారతదేశంలో కోకొల్ల అనేకమంది ఉన్నారు అందుకే ఈ భూమి ఎందు అదృష్టం ఈ సంస్కృతి ఎందు అదృష్టం ఎన్నో జన్మలు అనేక చోట్ల భూమండలంపై పుట్టి పోయి అనేక పరిణామాలను పొంది ఈ జ్ఞానమార్గ రహస్యానికి యోగ రహస్యాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి వేదనంతా ఆయా జన్మలలో అనుభవించి ప్రత్యేకం సద్గురు కృప కొరకే జన్మించాలనే బలమైన ఆకాంక్ష కలిగిన వాళ్ళు ఈ యోగ భూమిలో ఈ దివ్య భూమిలో ఈ సంస్కృతిలో జన్మించేటటువంటి సత్పాత్రతను పొందుతున్నారు అంటారు అవతార మెహర్ బాబు ఈ భూమి విశ్వ కేంద్రానికి అతి దగ్గరగా ఉన్నది అని కూడా ఆయన ఎందుకంత విశాలమైనటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంత వ్యాపకమైనటువంటి దివ్యమైనటువంటి స్థితి భారతదేశానికి ఎందుకు లభించిందయ్యా అంటే అనంత విశ్వ కేంద్రం జియో సెంటర్ అని ఏదైతే అంటామో ఆ జియో సెంటర్ గోల్డెన్ మెరిడియన్ అని రకరకాలైనటువంటి యోగ మార్గాలు దీనిని నిర్ధారణ చేసినాయి ఆ అనంత విశ్వ కేంద్రం యొక్క ప్రభావం భారతదేశంపై ఎక్కువగా అందువల్లనే మహానుభావులు మహరుషులు మహర్షులు కానీ బ్రహ్మనిష్ఠులు కానీ అనేక మంది ఈ భారతావణిలో మనకి లభించటం మార్గదర్శనం చేయడం జరుగుతుంది అలాంటి వారిలో భాగంగానే శివరామ దీక్షితులు కృష్ణ దేశిక ప్రభువులు దేశికేంద్రులైనటువంటి వారు ఈ బయలు నిర్ణయం చేసి బయలు నిర్ణయం ద్వారా ఎరుకను ఎగరగొట్టి ఈ రకమైనటువంటి పరిమితమైనటువంటి మార్గాలను నిరసించేటటువంటి నిజ ప్రబోధనం అందించారు రి ఓ శ్రీ గురుభ్యో నమర్ణమదర్ణమిదం ఓర్ణ ఓర్ణమద్యోర్ణస్ ఓర్ణమా